నమామి భగవత్పాదశంకరం లో మాతు మాయానిర్మాణశక్తివత్ విద్య మోహశక్తి తీవం మోహయ్య సౌ మాయాశక్తిని గురించి చెప్పే శ్లోకం చాలా గంభీరమైన శ్లోకం అంతా కలిపి చెప్దాం మాహేశ్వరీ మాయా యార్మాణశక్తివత్ విద్య మోహశక్తి శతజ్జీవం మోహయత్సౌ तू माया या विद्यते मोह तस्शक्तिवत्ते मोहशक्ति तम जीव मोहयती असौ माया शक्ति ఈ జగత్తునకు మూల కారణము అది ప్రతిపాదన అయితే మాయాశక్తి అంటే ఏమిటి దీన్ని అర్థం చేసుకోవటంలో క్లేశము కలదు శంకర భగవత్పాదులు దక్షిణావృతి స్తోత్రము ఇటువంటి సందర్భాల్లోనూ బ్రహ్మసూత్ర హాస్యము అటువంటి సందర్భాల్లోనూ మాయాశక్తిని గురించి కొంత వివరించినారు ఆయన సూక్ష్మంగా ఒక చోటైతే దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అని అన్నారు అంటే మాయాశక్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒకే తత్వము అనేకముగా భాషించుటయే మాయాశక్తి మాయా ఒకటి అనేకముగా భాషించుట ఉన్నది ఒకటి మీకు అనేకంగా భాషిస్తుంది అదే మాయా ఇప్పుడు ఉన్నది ఒకటి అయ్యి ఒకటి భాషిస్తే మాయేమున్నది ఉన్నది అనేకము అయ్యి అనేకము భాషిస్తే మాయేమున్నది ఉన్నది ఒకటి అనేకము భాషిస్తుంది అది మాయా లోకంలో మాయా స్వరూపాన్ని తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా ఇలా ఇలా అని కొంత విభూతి మీద పడి ఇట్లా చేశారనుకోండి అది మాయ మాయ అంటే ఇట్స్ ఎ ట్రిక్ ఏమిటక్కడ ట్రిక్ ఇలా అన్నప్పుడు విభూతి ఏమీ లేదు కానీ లేని విభూతి ఉత్తి చెయ్యి ఉంది టు బిగినింగ్ విత్ ఉత్తి చెయ్యి ఉన్నది బట్ సడన్లీ ఉత్తి చెయ్యితో పాటుగా విభూతి కూడా వచ్చింది ఇది That is maya. So, th that is a trick. Mayaka is a trick. Kāne, the, the funniest part of it all is a large chunk of humanity than real geta is content. Do you agree with me? So, that is the problem. If humanity totally సత్యము ఎప్పుడు వీగిపోతుంది సత్యం ఎన్నడూ నెగ్గడు వీగిపోతుందంటే హ్యుమానిటీ ఇజ్ లైక్ దాట్ లార్జ్ పాపులేషన్ ఈజ్ లైక్ దాట్ సో వాళ్ళు సత్యాన్ని అసలు అన్వేషించమే అన్వేషించరు దే ఆర్ రెడీ టు బిలీవ్ ఎందుకంటే గణపతి పాలు తాగాడు దే ఆర్ రెడీ టు బిలీవ్ టొమాటోలో గడపతి వచ్చాడు టొమాటో సాల్ సె కెన్ గెట్ ఇనిషియేట్ టొమాటో సాల్ ఇన్ఫ్యాక్ట్ ఓసారి ఏమైందంటే పెద్ద టొమాటో క్రాప్ వచ్చింది హండ్రెడ్ టన్స్ టొమాటో క్రాప్ వచ్చింది ఎక్కడ ఎక్కడో కెనడాలోనో అక్కడ ప్రతి టొమాటో కూడా ఒక గ్రీన్నింగ్ ఓల్డ్ ఉమన్ లేకపోతే గ్రీన్నింగ్ ఓల్డ్ మ్యాన్ ఫేస్ ని పోలింగ్ ఉన్నది ప్రతి టొమాటో గట్టిగా చూస్తే ఒక గ్రీనింగ్ లేకపోతే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమన్ ఫేస్ ని పోలింగ్ ఉన్నది ఎవరి టొమాటో ఈజ్ లైక్ దాట్ డిస్ట్రాక్టెడ్ ఫేసియల్ ఫీచర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి టొమాటో లాంటి దేర్ ఫార్ పీపుల్ షాప్ పర్చేసింగ్ సో మార్కెట్ లో అలా పెట్టుకుని They don't really touch him, because they go near and see the faces, grinning with them on a the tank style, grimacing, grinning, and, and ocho, ocho, raka raka, or shapes along the way, therefore they don't touch him. Human mind works like that. That is in Canada, or somewhere it happened, or Middle East, it happened like that. In India, I have seen one um, uh, report, there was a tomato, which exactly resembles ఎగ్జాక్ట్లీ రిజంబుల్స్ గణపతి ఏమంది ఇట్ ఈజ్ ఈజీ గణపతి ఎనీథింగ్ కెన్ రిజంబుల్ గణపతి ఓమ్ ఉందనుకోండి ఇట్ రిజంబుల్స్ గణపతి ఓ క్రౌడ్ ఉందనుకోండి రిజంబుల్స్ గణపతి ఓ గేట్ ఉందనుకోండి రిజంబుల్స్ గణపతి ఎనీథింగ్ కెన్ రిజంబుల్ గణపతి వెరీ పాపులర్ ఫామ్ దెడ్ ఫోర్ ఈ టొమాటో ఇలా ఏదో వచ్చింది దెడ్ ఫోర్ ఇట్ రిజంబుల్స్ గణపతి పెద్ద బొజ్జ తొండ ఇట్ రిజంబుల్స్ గణపతి Immediately, a big tomato, he took it and uh, put it in a frame and started worshipping it and people are watching. Tomato can happen. People are, I'm not complaining, people are very credulous. They are ready to believe almost anything. Chepi vada kojjo insensible ga onna. Ante anta open ga అబద్ధం ఆడేయడానికి మొహమాటమేమి లేనట్టుగా మొహమాటమేం లేకుండా వాడు కనుక తెగించేస్తే అంతే సరిపడుతుంది తెగించే చేయాలంతే తెగించి పందిరి పైకి ఎక్కేసి చెప్పేటువంటి అంత పని వీడు చేసేస్తే జనాలు వచ్చేస్తాం సో దట్స్ వై మాయా అనేదాన్ని దే శంకరుడు మాయా అనే దాన్ని జాగ్రత్తగా ఆయన వ్యాఖ్యానం చేస్తే తరువాతి కాలంలో వచ్చినటువంటి ది సోకాల్డ్ ఫిలాసఫర్స్ దే ఆర్ నాట్ ఫిలాసఫర్స్ ఎట్ ఆల్ ఎందుకంటే మాయా అనే దాన్ని అర్థం చేసుకోవటానికి ఇట్స్ ఎ ఫిలాసాఫికల్ దాన్ని అర్థం చేసుకోవటానికి ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి థియలాజీఎన్ కథలు కాకరకాయలు నమ్ముకొని బిలీఫ్ సిస్టమ్ తో బతికి వాడికి వాటి హీతన్ అంటే కాబట్టి అటువంటి వాళ్ళు ఆచార్య స్థానాలను ఆక్రమించి శంకరులను నిందించారు శాంకరి కుకల్పన అని శంకరుడు మాయావాది కాబట్టి మాయావి మాయావాది కాబట్టి మాయావి మోసగాడని ఈ రకంగా నిందించి ఆయన గురించి కథలు చెప్పి దుష్టుడుగా చిత్రించి మళ్ళీ యుగవో కథలు చెప్పి రాక్షసులు దేవతలు ఉంటాడని విష్ణువు దేవతల పక్షాన్ని ఉంటాడని కాబట్టి మీరు దేవతగా ఉంటారా రాక్షసులుగా ఉంటారా తేల్చుకొని ఒక ఫియర్ కాంప్లెక్స్ ఒకటి క్రియేట్ చేసి రాక్షసులు నిజంగా రాక్షసులే వాళ్ళు దుర్మార్గులే అని ఒక డివిజన్ ఒకదాన్ని క్రియేట్ చేసి ఈ శంకరుల డివిజన్లో వాడిని చెప్పినటువంటి ఆచార్యులు లేకపోలేదు ఉన్నారు లేకపోలేదు కాదు ఉన్నారు వీళ్ళందరూ కూడా ది జస్ట్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మాయా నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఏం చేశారో తెలుసిన మాయా అండర్స్టాండ్ చేసుకోవటం చెతకాలేదు గనక శంకరులని శంకరుల్ని మాయావాది అని ఒక ముద్ర వేసి ఆయన ఏదో దోషన్నట్టుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు అది ఏం నిలబడదు ఏముంది మూర్ఖుల దగ్గర నిలబడుతుంది తప్ప విద్యావంతుల దగ్గర ఎలా నిలబడుతుంది నిలబడదు అంచేతనే వెస్టర్న్ నేషన్స్ లో శంకరుల్ని దే రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిజ్ మాయా థీరీ నాట్ లైక్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ హిజ్ మాయా వాద ఎనీవే సో ది పాయింట్ ఈజ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ పురాణిక్ స్టోరీస్లో ఈ మాయాశక్తి యోగమాయ అది విష్ణు అలా కావాలని మాయని ప్రసరింపజేస్తాడు మోహింపజేస్తాడు తన మాయని ఎవడి మీద ప్రయోగిస్తే వాడు మోహాన్ని పడిపోతాడు వాడు మోసపోతాడు వాడు తెలుసుకోలేకపోతాడు అని ఇలాగా దానికి ఒక థియలాజికల్ కన్వర్టేషన్ ఇచ్చి దాని చుట్టూ కథలనే అల్లిపెట్టారు మాయా అన్నం మానేసి విష్ణుమాయ అన్నం మొదలుపెట్టాడు మాయా అంటే ఈ మాయ కాస్త శంకరుడు శివుడు ఎనక్స్ చేసేస్తాడేమో హైజాక్ చేసేస్తాడేమో అని దాని ముందు విష్ణు అని ఓ ఫిక్స్ చేసేసి పెడితే అలా పడుంటుంది అని విష్ణు విమోహిని అంటో ఇలాగా దాన్ని శివుడి మాయ విష్ణు యొక్క మాయ బ్రహ్మదేవుడికి ఏ మాయా లేదు అంటే ఈ రకంగా థియలాజికల్ కనటేషన్ ఇచ్చేసి దాని చుట్టూ కథలు అల్లిపెట్టి ది సిచ్యువేషన్ ఈజ్ మేడ్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ పాసిబుల్ యోగమాయోగమాయ అంటే యోగ యుక్తి ఘటన యోగమాయ అనే మాట గీతలో వస్తుంది దానికి అర్థం ఏంటంటే యోగ యుక్తి అంటే కలయిక మేళవింపు అనర్థం యోగమాయ అంటే మాయా ఈస్ ఎంపోజిట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ It is composite, sattva rajas namo guna-ma-tamu. It reveals something, it covers up something, it projects something. It reveals sattva, it covers up tamas, it projects rajas. Sattva rajas tamas mora guna-laka-nasi maya uttuna. Covered to it, vishnu maya shiva maya idanta kudara. That is all misleading. and uh, highly misrepresenting the situation. Adhakanga mirthiyalaji lo dani, Hrveshipatya dani ki weel le do. This is the second problem associated with Maya. Maya ne dani, Brahmasutra version lo kani, Lekha Dekshanamurtis Totra lo kani, Shankarabhadparu, oka scientific connotation toti dani Prithipadistharu Adhinika Kalburu lo వివేకానంద స్వామి మాయ మీద చాలా చక్కటి వ్యాసాన్ని ఒకదాన్ని వ్రాస్తున్నాడు రెండు మూడు వ్యాసాలు ఉన్నాయి చాలా బాగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి మాయా అనే తత్వాన్ని మాయా అనేటువంటి ప్రిన్సిపుల్ ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన చేసినాడు సో ఇది మాయా అనే దాని గురించి కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ దీని మీద స్వామి వివేకానంద ఒక బొమ్మ ఒకటి గీసినాడు ఈ మాయా అనేది అర్థం చేసుకోవటానికి ఆయన ఒకటి గీశాడు చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్ డయాగ్రామ్ మీకు నేను ఒకసారి గీసి చూపిస్తా చనిపోయి అది చనిపోయా అది చనిపోయి సపు నీల కల సార్ ఒక రెక్టాంగిల్ గీవా ఇలాగా ఇలా గియ ఇలా ఉన్నట్టుగా గియ రెక్టాంగిల్ పురుగ్గా కిందకి గిసవా వెరీ గుడ్ దాని పైన చూడు చూడు ఒక పాత్ర రెండు పాత్రలు చేస్తే మొత్తం మూడు పాత్రలు వస్తుంది అక్కడ ఇంకా కిందకి ఇంకా కిందకి ఇంకా కిందకి కంగారు జీతం అక్కడ చేతికి ఆ ఇంకొంచిన అక్కడో చేతికి వెరీ నైసి అలా పైన బ్రహ్మ్రహ్మ తెలుగు బాయి మీరు వస్తున్న కింద ఇది కింద జగత్తు వెరీ గుడ్ జగత్ సంస్కృతి ఓ ఇంకొక పని చేయాలి నువ్వు ఈ మధ్య కంపార్ట్మెంట్ చూసావా కంగారు పడి ఉన్నావు అర్థం చేసుకుని గీత కంగారు పడి గీస్తే మళ్ళీ చెరపాలి ఇలా ఇలా గీతల గీతల కింద ఒకసారి వెరీ నైస్ చాలు ఇప్పుడు దాంట్లో మధ్యలో మాయా అని రాయాలి మా దీర్ఘం ఉంటుంది సంస్కృతంలో దీర్ఘం వాయా దీర్ఘం ఉంటుంది వెరీ గుడ్ కూర్చో చూసారా అది బాగుంది ఇది రేపు ఏ ఒక్కరు లేకుండా ఇది వివేకానంద స్వామి బొమ్మ మీరు ఆ ముందే ఫస్ట్ పేజీలోనే ఉంటుంది ఈ బొమ్మ ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నది బ్రహ్మ కనపడేది జగత్తు ఇది ఎలాగంటే ఉన్నది సూర్యకాంతి కానీ ఏడు కలర్స్ కనపడతాయి ఉడికే దృష్టాంతంగా తీసుకోండి దృష్టాంతం యొక్క పరిధి దాటి లాక్కకూడదు ఏడు కలర్స్ కనపడతాయి కానీ ఏడు కలర్స్ కనపడాలంటే మీరు డైరెక్ట్గా చూస్తే సూర్యకాంతి తెల్లగా ఒక్కటే కనపడుతుంది ప్రిజం ద్వారా చూస్తే ఏడు కలర్స్ కనపడతాయి అదేవిధంగా సద్రూపమైన పరమాత్మను మాయా అనే ప్రిజం ద్వారా చూస్తే భేదముతో కూడిన జగత్తు భాష దీనికి మీకు దృష్టాంతం చెప్తా మీరు బంగారాన్ని ఒక ప్రిజంతో చూడాలి మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు బంగారాన్ని మీరు ఒక ప్రిజం ద్వారా చూడాలి ఏమిటా ప్రిజము ఆభరణములు షేప్ ఏ గివన్ షేప్ విత్ నేమ్ అది దేహంలో ఒక భాగాన్ని అది అలంకరిస్తూ ఉంటుంది అని ఈ ప్రిజం ద్వారా మీరు చూడండి ఇప్పుడు మార్స్ నుంచి ఒక మహాబుద్ధిశాలి అయిన వ్యక్తి భూలోకానికి వచ్చాడనుకోండి అతనికి బంగారం తెలుసుననుకోండి కానీ అతనికి ఆభరణాలు ఏమీ తెలియమనుకోండి అతన్ని మీరు ఈ బంగారపు షాప్ చందనా బ్రదర్స్ ఏదో షాప్లోకి తీసుకెళ్తే గోల్డ్ అతనికి ఏం కనపడుతుంది ఎన్ని కనపడతాయి ఏమిటి ఏమిటి కనపడతాయి ఒకటే కనపడుతుంది అదియే బంగారం కానీ నామరూప బుద్ధి అనే కండిషనింగ్ చాలా బలమైన కండిషనింగ్ ఉన్న మనం దాంట్లో ప్రవేశిస్తే మనకేం కనపడతాయి అనేకములైన ఆభరణాలు కనపడతాయి తప్ప బంగారం మనకు కనపడతాం తర్వాత ఒక మేటర్ ఉంది అది దాన్ని కారల్ ఫెషర్ మేటర్ అని అంటారు అంటే కారల్ ఫెషర్ అనే ఆయన వాళ్ళిద్దరు జర్మన్ సైంటిస్ట్లు ఫెషర్ స్పెల్లింగ్ ఎఫ్ఐఎస్ఈహెచ్ఈర్ అని ఉంటుంది కారల్ కేర్ఎల్ వాళ్ళు జర్మన్ సైంటిస్ట్లు వాళ్ళు కనిపెట్టారు ఆ మేటర్ ఏం చేస్తుందంటే తడిని రికగ్నైజ్ చేస్తుంది తడి మాయిస్టర్ రికగ్నైజ్ చేస్తుంది ఎంత లెవెల్లో రికగ్నైజ్ చేస్తుందంటే మైన్యూ టెస్ట్ లెవెల్లో మాయిశ్చర్ రికగ్నైజ్ చేస్తుంది లైక్ ఏదైనా మెటీరియల్లో జీరో పాయింట్ మాయిశ్చర్ ఉంటే కూడా అది రికగ్నైజ్ చేస్తుంది ఇప్పుడు ఆ మీటర్ అనేక తరంగములు కెరటములు బ్రేకర్సు బుడగలు సర్ఫ్ ఉన్నటువంటి ఒక జలాశయం దగ్గరికి తీసుకెళ్లేరనుకోండి ఈసల్ ఆ జలాశయంలో దాన్ని పడేశారనుకోండి అది దేన్ని రికగ్నైజ్ చేస్తుంది ఎన్నింటి రికగ్నైజ్ చేస్తుంది అది అవి ఏవి అది మాయిస్టర్ను ఒక్కసారి రికగ్నైజ్ చేస్తుంది అది తప్ప దాని కంటికి మాయిశ్చర్ తప్ప ఇంకా ఏది అదే మనం వెళ్ళామనుకోండి పిక్నిక్కి మన కంటికి ఏం కనబడతాయి మాయిశర్ని అసలు మనం చూడనే చూడము మనం ఎంతసేపు తరంగములు కెరటములు పిల్ల కెరటములు బుడగలు వీటితోటే కాలక్షేపం చేస్తూ ఉంటాం ఈ దృష్టాంతాలను బట్టి మీకేమర్థమైంది మీరు ఈ పుస్తకం రావాలని అడిగారా ఏమో ఎప్పుడైనా ఇది మీది ఈ దృష్టాంతాలను బట్టి మీకేమర్థమైంది ఉన్నదాని ఉన్నట్టుగా కాకుండా ఇంకో రకంగా చూడాలి అంటే మీ దృష్టిలో ఒక దోషము ఇంటర్వ్యూని అవ్వాలి మీ దృష్టిలో దోషం ఇంటర్వ్యూన్ అయినప్పుడు మాత్రమే మీకు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అక్కడ లేనివన్నీ కనపడతాయి దీంట్లో ఏకశ్చంద్ర సద్వికి యవత్ అని శంకర్లో వృష్టాంతం ఇచ్చారు అంటే మీరు కళ్ళలో నీళ్లు ఉన్నాయనుకోండి కళ్ళలో నీళ్లు ఉన్నప్పుడు మీకు అన్ని కూడా బ్లడ్గా కనపడతాయి ఆ నీళ్లు కారణంగా ఆ నీళ్లు యాక్ట్లకి ప్రసభం అవి బ్లడ్ విషయం అక్కడ ట్యూబ్లైట్ సన్నగా ఉన్న ట్యూబ్లైట్ మీకు ఎలా కనపడుతుంది ఇంత ఉన్నట్టు కనపడుతుంది అంత స్ప్రెడ్ అయినట్టు కనపడుతుంది శంకర్లు ఏమన్నారంటే కళ్ళలో నీళ్లు ఉండగా మీరు చంద్రుడికి చూస్తే పక్క రెండు చంద్రులు ఉన్నట్టుగా కనపడుతుంది దట్ ఈస్ హౌ జయర్ రెండు చంద్రుడు ఉన్నట్టునే కనపడతాను నేను ఎప్పుడూ కథ చెప్తూ ఉంటా ఇది ఎప్పుడు చెప్పినా ఇంకా అంతకంటే మంచి కథ దొరికేది వరకు అదే చెప్పాలి పొట పొటవుడి అని ఒక అతను క్రికెట్ క్యాప్టెన్ అతనికి చూపు కొంత వంకర టెంకరగా ఉండేది ఆబ్వియస్లీ మెల్ల కన్ను చూపు సరిగ్గా ఒంటి కన్ను ఒక కన్ను కనపడలేదు ఒక గన్నే ఉండేది కాణహ సో ఒకే కథలు ఉండేది ఓకే అయినా బాగా ఆడేవాడు క్రికెట్ ఆడేవాడు క్యాప్టెన్ మంచి సెంచరీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి చేస్తే సెంచరీ లేకపోతే జీరో ఇంకా నో ఇంటర్మీడియట్ అలా ఉంది అతను జనరల్ గా చేస్తే సెంచరీ లేకపోతే జీరో అతను కనుక స్టిక్ అయ్యేదంటే క్విక్ అయ్యాడంటే ఓ ఓ వందరు వన్లు ఏమిట్రా రహస్యం అని అడిగారు అతను అంటే అతను చెప్పినప్పుడు నాకు రెండు బాల్స్ కనకుడతాయి రెండు బంతులు కనుకడతాయి ఒక బంతి వస్తూ ఉంటుంది కానీ రెండు బంతులు కనుక ఇలా స్ప్లిట్ సెకండ్ దాంట్లో కరెక్ట్ బంతిని అతన్ని అటాక్ చేయాలి ఒకటే కరెక్ట్ రెండు కరెక్ట్ బంతులు అది ఏదో స్ప్లిట్ సెకండ్ లో కొడతాడనమాట అది కరెక్ట్ బంతిని స్లిట్ సెకండ్ లో పట్టుకున్నాడా ఫోర్ కొట్టింది అది మిస్ అయ్యాడా స్టంపులు అయిపోతాయి ఫస్ట్ బంతి కరెక్ట్ గా గెస్ట్ చేసేవాడు ఫోర్ కొట్టేవాడు వీళ్ళందరూ వేలభవం వేసేవాడు ఎంతో బాగా వేస్తే వీడు ఫోర్ కొట్టేయడం సరే మరింత బాగా వేస్తే మళ్ళీ ఫోర్ కొట్టేవాడు మళ్ళీ కొట్టేవాడు అలా కొంటూనే ఉండేవాడు ఎందుకంటే కనెక్ట్ గా క్లిక్ అయిందన్నమాట ఒకప్పుడు ఏమైంది ఫస్ట్ బంతిలోనే రాంగ్ బంతిని కొట్టేవాడు మంచి బలంగా కానీ సంపల్ లేచి సో ఏకశ్చంద్ర సద్వితి యవతన శంకరం చెప్పిన మోడల్ దృష్ట్యా అంటే ఒకే చంద్రుడు రెండు చంద్రుల లాగా రెండు చంద్రులు విక గ్యాప్ ఎందుకు కంటిలో ఉన్నటువంటి దోషం జ్ఞానము అంటే జ్ఞానమే నేత్రము జ్ఞాన నేత్రముతో చూసినట్లయితే ఏది ఒకటిగా కనపడుతుందో అది అజ్ఞాన నేత్రంతో చూస్తే అనేకముగా భసిస్తుంది ఏమండి ఆ అజ్ఞానము ఆ మాయ దాన్ని మాయమెందుకు అనాలి అవిద్యను పట్టుకుని మాయమెందుకు అనాలి అంటే చూడండి మాయన్నమే కాదు శక్తిని కుణానాలు ఎందుకంటే దాని నుంచి పెద్ద సంసారం నిర్మాణం అవుతుంది పెద్ద సంసారం నిర్మాణం పెద్ద సంసారం అంటే అవిద్య నుంచి పెద్ద సంసారం నిర్మాణం ఉంది మీకు దృష్టాంతం చెప్తా పూర్వం ఒక ఆయన సచినవ్రతం చేసి అలవాటు ఉండేది ఆయనకి ఓ ముసలాయనకి మూడు తరాల క్రితం కానీ ఆయనకి ట్యాక్ట్ ఫోబియా ఉంది పిల్లు అంటే ఫోబియా కాబట్టి ఆయన ఏం చేసేవాడి అంటే వాళ్ళ ఇంట్లో పిల్లులు తిరుగుతూ ఉండేవి కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసే టైంలో ఈ పిల్లుల్ని పట్టుకుని వాటికి ఏదో అన్నమాదో వేస్తే దగ్గరకు వస్తాయి వాటిని పట్టుకుని పిల్లుని ఈజీగా పట్టుకోవచ్చు ఓ బుట్టలో పడేసి వాటిని అక్కడ బంధించి వ్రతం చేసుకునేవాడు ఆయన అలా ప్రతి సంవత్సరం రెండు సార్లు చేస్తూ ఉండడం ఈ పిల్లుల్ని బంధించి బుట్టలో వేస్తూ ఉండడం ఇది ఒక అలవాటు వచ్చింది ఆయన వరతం అనగానే పిల్లుల్ని బుట్టలో వేయటం అన్నది ఇంకా ఆయన చేయక్కర్లేదు వీళ్లే చేసేస్తూ ఉండేవారు ఇంట్లో పెద్ద ఆయన కదా ఆయన పోయాడు మన ఇళ్లలో అలవాట్లు ఎలా ఉంటాయంటే మాకు ఇదే సంప్రదాయం అంటారు ఇప్పుడు ఒడుగు అనుకోండి మాకు ఒడుగు అన్నవరంలో చేసుకోవడమే అలవాటు అని అంటారు అంటే ఇక్కడ ఇంటి ఆ ఇంట్లో పిల్లలకి మన ముని మన వాళ్ళకి అన్నవరం పట్టుకుపోయి అక్కడ సరిగ్గా చేయరు రా హడావిడిగా ఉంటుంది చక్కగా మంచి పురోహితులు ఉంటాడు ఇక్కడ అగ్నిహోత్రం పెట్టుకుని మంచి పండితులు ఉంటారు వీళ్ళందరితోటి ఇక్కడ చేసుకోకుండా అక్కడికి పోయి ఏం చేస్తావురా అంటే మాకు అదే అలవాటు మా సంప్రదాయం మా వంశ సంప్రదాయం అని గతానుగతికో లోకహ అంటే దానికి మతము రంగును పులిమేసి దాన్ని ఇంతకు ముందు చేసిందే ఇప్పుడు చేయాలంటే దాంతో మార్పు రాకూడదు దాన్ని ప్రశ్నించకూడదు క్వశ్చన్ చేయకూడదు గతానుగతికో లోకహ ఇది అలాగే ఉంటుంది ఇప్పుడు పూర్వం ఇంత రోడ్డు ఉండేది పక్కన ఎలక్ట్రిక్ పోలు ఆ పక్కన మరిడమ్మ దేవాలయము ఉండేది ఇప్పుడు ఏమైంది ఈ రోడ్డు డబుల్ అయింది అయినా ఆ ఎలక్ట్రిక్ పోలు ఆ మరిడమ్మ దేవాలయం అలాగే ఉండేది అదే రోడ్డు పక్కన కట్టినప్పుడు ఒరిజినల్ గా కట్టినప్పుడు ఎక్కడ కట్టారు రోడ్డు మీద కట్టారా రోడ్డు పక్కన కట్టారా రోడ్డు పక్కన కట్టారు కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వైశ్య రోడ్డుని టూ లైన్ చేసి టూ పార్ట్లు చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్ ను లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాలనే జ్ఞానం డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండాలా ఆ రోడ్డు వేసీ వడికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడికి ఆ మాత్రం కోఆర్డినేషన్ ఉండాలా ఉండదు మీరు ఇటు వెళ్తూ ఉంటే సరిగ్గా మధ్యలో ఉంటుంది అటువైపు నుంచి కారు వెళ్తుంది ఇటువైపు నుంచి కారు వెళ్తుంది నల్లగా ఉంటుంది పొగలైతే కనపడుతుంది రాత్రి కనపడకపోతే ఏదైనా దాన్ని హిట్ చేయొచ్చు నిజానికి అది ఇలా వంకరపోయింది ఎవడో హిట్ చేసైడు కాబట్టి అలా వంకరపోయింది కూడా అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పుణ్యం ఇంకా ఎవళ్ళు పోలేదు ఎప్పుడో పోతారు ఇద్దరు ముగ్గురో మనం న్యూస్ లో చూస్తాము ఎప్పుడో పోతారు ఇద్దరు ముగ్గుర ఎందుకంటే ఎవడో కొట్టేస్తాడు ఎలక్ట్రిక్ తీగలు మీద పడతాయి పోతారు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ బట్ ఇట్ విల్ హ్యాపన్ ఎందుకంటే ఇండియన్ సొసైటీ మూవ్స్ ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్ తప్ప ప్రివెంటివ్ అనేది ఇండియన్ సొసైటీ డజంట్ నో యాక్ట్ మోడీ గారి వన్ ఇయర్ పాలన అయినా కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన వాటిల్లో ఇది ఒక అంశము గలదు ఎప్పటికైనా అవుతుందని ఆశిద్దాము ఈ మరిడమ్మ దేవాలయం వాళ్ళు పెట్టారు కదా వీళ్ళైనా తెలుసుకుని అదే రోడ్డు మీద పెట్టారు దేవతని రోడ్డు మీద దేవతలు రోడ్ల మీద పడ్డారు అని ఓటర్ ఎప్పుడైనా ఉన్నారా ఇండియాలో దేవతలు రోడ్డు పడ్డారు మనం మన దేవతని రోడ్డు మీద పెట్టుకోకూడదు మన దేవతను చక్కగా విశాలంగా పెట్టుకోవాలి అని ఆ పక్కన ఖాళీ స్థలం చూసుకుని అక్కడ పెట్టుకోవాలి ఈ దేవతని రోడ్డు మీద పెట్టుకుంటే ఈ సిగరెట్లు వేసి వాళ్ళు అన్నీ అలా పారేస్తూ ఉంటారు ఆ దుమ్ము పోతూ ఉంటుంది అది మన దేవత సరైన స్థానం కాదనే జ్ఞానం పడి ఉండద్దు పెట్టుకోవాలి అలాగే అలాగే ఉండాలి అక్కడే ఉండాలని దెబ్బలాడట అటు అది ఎంత తెలివి తక్కువో మనకు పద్ధతుల్ని మనం పరిశీలించకుండా వాటిని అలాగే కొనసాగించాలన్నది అటువంటి తెలివి తక్కువ సో ఈ బుట్టలో పిల్లి వేయడం అన్నది పెద్ద ఆయనకి ఫోబియా ఉండ ఫోబియా ఉండా ఆయన మొదలు పెడితే ఆయన కొడుకు అదే కంటిన్యూ చేస్తాడు ఆయన భార్యతో అంటాడు మనం సత్యనావర్తం చేసుకుందాము ఎందుకంటే ప్రతిసారి పలానా పూర్ణిమకు మీ నాన్న మా నాన్న సత్యనావర్తం చేశాడు వీళ్ళు కంటిన్యూ అయిన వరకు అంటే భార్య అంటే సరే కంటిన్యూ చేయండి అయితే మరి పిల్లుల్ని బుట్టలో వేయి అని అంటాడు పిల్లుల్ని బుట్టలో వేయడం ఎందుకండి ఆయనకి పాపం భయం ఉండేది కాబట్టి అలా అక్కర్లేదు అలా అక్కర్లేదు నేను ఆవిడకి చెప్తే చూడు నువ్వేమో నువ్వు ధర్మ చెప్తావా నాకు ఆయన కంటే నీకు ఎక్కువ తెలుసా మా నాన్న కంటే నీకు బుట్టలో పుల్లు సరే ఇప్పుడు ఇంట్లో దెబ్బలాట ఎందుకు లేని సరే కానివ్వండి ఆ బుట్టలు ఉండనివ్వండి పిల్లులు ఉండనివ్వండి పదిహేను దాంట్లో అజిని సత్యం అవ్వడం అలా వచ్చింది వంశాచారంగా వచ్చింది సో ఆ రకంగా ఒక తీవ్రమైన కండిషనింగ్ తోటి ఆ బిలీఫ్ సిస్టమ్ యొక్క కండిషనింగ్ తోటి మీరు చూడాలి చూసినప్పుడు మాత్రమే మీకు అనేకత్వము వివిధత్వము మీకు గోచరిస్తుంది వాస్తవంలో ఉన్నది ఒక్కటే ఏమిటది బంగారము బంగారం ఒక్కటే ఉన్నది మీరు మిమ్మల్ని డీప్ కండిషన్ చేసుకోకుండగా ఆ బంగారాన్ని ఆభరణాలుగా చూడడము సంభవమే కాదు మీరు కనుక పర్ఫెక్ట్ సైంటిఫిక్ అప్రోచ్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే అంటే ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుట వితౌట్ ఇమాజినింగ్ థింగ్స్ సో యూ టేక్ థింగ్స్ యాజ్ దే ఆ instead of taking them as you imagine. Meera akkude barman inche mimukte lai to ka. Mana jeevi tanlo kuda, mana ke kashal indi khostha yente, manamo, we imagine things. That's why we come into trouble. Otherwise, mana ke most of the time, it is the imagined that makes us suffer. Never what is, never the real it is the imagined that makes us suffer. The question between Maya is, that, is that You can use an aktarmi karma or could be a power. In terms of power, Wait a few more seconds. You human DNA Are you human? Then One religious person happens in many other energies are there Estate atau philosopher ఫిలాసఫర్ చాలా కామ్గా ఉంటాడు క్లైట్ గా ఉంటాడు రిలిజియస్ పర్సన్ టెలిఫిక్ ఎనర్జీ తోటి ఉంటాడు అదంతా కూడా ఆ అజ్ఞానం నుంచి వచ్చిన శక్తి అదంతా కూడా వాడికి విషయం తెలియకపోవడం చేత వాడికి శక్తి వస్తుంది విషయం తెలిస్తే కామ్గా ఉంటాడు దీంట్లో మనం చేయాల్సిందేం లేదని ఊరుకుంటాడు తెలుగు భాషని మనం పరిరక్షించాలి అని నాకెప్పటికీ గుర్తుంది తెలుగు భాషని పరిరక్షించాలి అని ఒక ప్రొసెషన్ ఒకటి తీశారు అప్పట్లో అప్పటికింకా సపరేట్ తెలంగాణ రాలేదు ప్రొసెషన్ ఒకటి తీశారు తీసినప్పుడు ఆ ప్రొసెషన్ లో పాల్గొన్నారు నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు పాల్గొడమే కాదు ఒకటి డప్పు వాయిస్తుంటే నారాయణ రెడ్డి డాన్స్ కూడా చేశారు అదంతా టీవీలో వచ్చింది ఆ డప్పు వాయించిన దానికి స్టెప్స్ కూడా వేశారు There are a few steps. Adapu, uh, why? Uh, Adanta, part of Telugu, kalcha, which is true. That is not, that is not uh, easy. It is all good. But the point is, nānu rambanār vangne nekkad undi vangne. Kali Telugu-vārśāfim hānulu, valamā, in Telugu-lāpustakāl-dāsya-sintam arayka, eniguram osa kutsche, eniguram osa kutsche, eniguram osa kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche, kutsche. అంటే వాళ్ళు నన్ను ఛాలెంజింగ్ క్వశ్చన్ అడిగారు ఏమన్నా తెలుగు భాష రక్షింపబడటం మీకు ఇష్టం లేదని చూడండి ఇటువంటి ప్రశ్నలు అనుకండి మీరు మీకు ఏదైనా సందా కావాల్సిన ఇస్తారు ఏదో పుస్తకాలు కావాలన్నా ఇస్తా గానీ ధర్నా దానికి నేను రాను కాదండి మన తెలుగు భాష చూడండి యూ కీప్ ఇట్ దాట్ డోంట్ పుష్ ఇట్ ఎనీ ఫర్దర్ ఎందుకంటే హీ సీస్ ఎ థ్రెక్ట్ టు తెలుగు భాష ఐ డోంట్ సీ ఎనీ థ్రెక్ట్ నేనే కరెక్ట్ని చూడను నేనేం చూస్తానంటే కాలము తీసుకొచ్చేటువంటి మార్పు అనేదాన్ని చూస్తాను అట్లో నేను కరెక్ట్ నేను చూడను తర్వాత నాకు ఇంకో అభిప్రాయం ఉన్నది కాలము జల్లెడ అది ఒక జల్లెడ జల్లెడేం చేస్తుంది అంటే కాలము జల్లెడ పట్టేస్తుంది అంటే జల్లెడ పట్టేసి మీ మతాలు మీ రిచువల్స్ మీ బిలీఫ్స్ మీ భాషలు మీ ప్రయోగాలు అన్నింటినీ జల్లెడ పడుతుంది బట్టి మిగిలిచి వాటిని మిగులుస్తుంది తోసేసి వాటిని తోసేస్తుంది కాబట్టి ఆ కాలశక్తికి దండం పెట్టడమే తప్ప నేను దానికోసం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ థ్రెట్ ఐ డోంట్ సీ ఎనీ థ్రెట్ దేట్ నేను వెళ్లి అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్నా ఎందుకో తెలుసిన నాకు ఎనర్జీ కాదు మీరు గమనించాలి పెద్ద పాయింట్ నాకు శక్తి రాదు నేను కుర్చీలోంచి లేవలేను అంత నిర్వీర్యం అయిపోతుంది ఎందుకని ఐ డోంట్ సీ అ థ్రెట్ దాట్ ఆ బిలీవింగ్ మైండ్కు ఉన్నటువంటి ఎనర్జీ శాంత స్వభావంలో ఉన్నవాడికి రాదు అది మీరు అర్థం చేసుకోవాలి అది మాయాశక్తి అంటే ఆ మాయకు ఉన్న శక్తి పరబ్రహ్మకు ఉండదు పరబ్రహ్మ ఆత్మస్వరూపంలో ఏ శక్తి ఉండదు మాయకే ఉంటుంది శక్తి నిర్మాణ శక్తి అంటున్నాడు ఆయన నిర్మాణ శక్తి అంటే ఏమిటి ఆ మాయ ఏం చేస్తుందంటే పెద్ద నిర్మాణాన్ని చేస్తుంది ఒక నల్లా వీళ్లతో తాడును చూసి పావను పావని భ్రమపడ్డాడు భ్రహ్మపడి ఏం చేశాడంటే ఈ పా అది వీరికి గుండె నొప్పుకోవడం ఏదో దండం ఏదో పెట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామికి నేను దేవాలయాన్ని కట్టిస్తాను సుబ్రహ్మణ్య స్వామికి పావనికి ఏమిటో సంబంధం అది తెలియదు ఏదో ఉండుంటుంది పురాణంలో ఏదో సంబంధాలు ఉంటాయి నాకు తెలియకపోతే లేనట్టు కదా ఉంటాయి సుబ్రహ్ణ్య స్వామికి దేవాలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు మొక్కుకుంటే ఆ అంతర్ధానం అయిపోయింది కాబట్టి ఆయన ఆ ల్యాండ్ పీస్ కొనేసి అక్కడ ఒక దేవాలయం కట్టి దానికి చుట్టూ భక్తులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి బ్రహ్మోత్సవాలు చేసి ఏదో చేస్తున్నాడు ఈ నిర్మాణ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారే సంథింగ్ సంథింగ్ లైక్ అంటే దేవాలయం కట్టే ప్రతి సందర్భం అలా ఉంటుందని నా అభిప్రాయం కాదు ఏదో ఒక దృష్టాంతం చెప్పాలి కాబట్టి తక్షణం ఒక మీకు దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే ఈ విధరాదక్కు కృష్ణ నిర్మాణ శక్తి అంటే అలా ఉంటుంది శ్రీకృష్ణుడు సర్వారంభ పరిత్యాగి అంట అలా ఎందుకంటాడంటే నేను కర్తను నేను భోక్తను అనో లేకపోతే ఇది ఉండకూడదు ఇది ఉండాలి అనో ఏదో ఒక గట్టి నమ్మకం లేదే మీరు పెద్ద పెద్ద మీరు ఆరంభం చేయరు ఒకడు సర్వారంభ పరిత్యాగ ఏది ఆరంభం చేయడు అంటే వాడి అడ్డేసి ఏదో ఒకటి ఆరంభం చేయాలంటే మీకేముండాలి ఎంతో ఓ ఓ పిసరంతా అజ్ఞానం ఉండాలి ఒక ఇంగు ఆ పిసరంతా అజ్ఞానమైనా లేకపోతే ఏదో ఒకటి ఆరంభం చేయడు ఏదైనా ఒకటి ఆరంభం చేశారంటే ఆ మేరకు ఓ పిసరంతా ఉందనమాట అవిద్య ఏదో ఫీలింగ్ వచ్చేసి మీరు ఆరంభం చేయాల్సి ఉంటుంది ఏమీ ఆరంభం చేయకుండా ఉన్నారంటే రమణ మహర్షిలాగా మీలో ఆ విద్య లేదన్నమాట కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆ మాయాశక్తి అనేటువంటి ప్రజంలో ఆ పరబ్రహ్మను చూసినప్పుడు జగత్తుగా కనపడుతుంది ఆ కనపడంలో ఎలా కనపడుతుందో తెలుసునండి పరబ్రహ్మలో లేని అనేకత్వము జగత్తులో కనపడుతుంది పరబ్రహ్మలో లేని వైవిధ్యము వెరైటీ జగత్తులో కనబడుతుంది పరబ్రహ్మలో లేని సుఖ దుఃఖములు జగత్తులో కనబడతాయి పరబ్రహ్మలో లేని ధర్మ అధర్మములు జగత్తులో కనబడతాయి పరబ్రహ్మలో లేని దేవతలు రాక్షసులు పరబ్రహ్మలో కనబడతాయి పరబ్రహ్మలో లేని మనుష్యులు పశువులు పక్షులు అనే భేదాలు పరబ్రహ్మలో కనబడతాయి లేని భేదములు మీకు జగత్తులో కనపడతాయి పరబ్రహ్మయందు లేని నేను కర్తను భోక్తను అనే జీవభావము మీకు జగత్తులో భాషిస్తుంది పరబ్రహ్మలో లేని చలనము మీకు జగత్తులో భాషిస్తుంది పరబ్రహ్మలో లేని పుట్టుట మృత్యు జిట్టుట అనేవి మీకు జగత్తులో అనుభవానికి వస్తాయి పరబ్రహ్మలో లేని బిగినింగ్ యు సీ ఇన్ ది వరల్డ్ పరబ్రహ్మలో లేని ఎండింగ్ యు సీ ఇన్ ది వరల్డ్ Parabrahma loli any change you see in the world. Parabrahma loli any motion you see in the world. Ha-dhani sa-dhani. Yuko da-dhani hai pehna mī kāya yante o-ta-ta-ta-ta-ta-ta. Mokya aspect ha-ta-ta-ta-ta-ta-ta-ta-ta-ta-ta. Māyya yante dhani svarupan utha tani srih. Kani hai tu? Why you see many? So you see many, that is Māyā. But then how it is happening? అజ్ఞానము ఏమిట అజ్ఞానం యొక్క డైనమిక్స్ ఏమిటి అటాత్తి డైనమిక్స్ అసెంట్ అజ్ఞానం అజ్ఞానం అనేది కూడా ఒక పద్ధతిలో ఆపరేట్ చేస్తుంది కదా ఏమిటా పద్ధతి ఎవరో చెప్పారో మీరు నెయ్యి బాగా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు నెయ్యి మింగి మింగి మింగి కంఠం పోయింది కొలెస్టరాల్ వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అజ్ఞానము ఆపరేట్ చేసే పద్ధతి ఏమిటంటే ఏమిటి నెయ్యి బాగా వేసుంటే ఆరోగ్యము దట్ ఈస్ ది అజ్ఞానం యూ కెన్ సీ దట్ అలాగే ఇక్కడ జగత్తు అనేది ఎందుకు భాషిస్తోంది ఉన్నది పరబ్రహ్మ అయితే ఈ జగత్ ఎందుకు భాషిస్తోంది మాయ వల్ల ఎలాగా ఆ మాయ ఎలాగా భాషింపజేస్తోంది అంటే మీరేం చేస్తారంటే బంగారము ఆభరణాలు ఆ దృష్టాంతాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ఇది దీంట్లో బయటకి వేయిస్తాను నేను సమూహ్ ఇప్పుడు ఏమైనా కనపడుతోందా ఏం కనపడుతోంది ఫీవర్ కనపడిందా ఇప్పుడు ఫీవర్ ఉందా ఇప్పుడు పీవర్ కనపడుతుంది ఎలా కనపడింది వాటి ది డైనమిక్స్ ఆఫ్ దా వీ తెలుసుకోవాలా దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నింటికీ మీకు నోయే ఆన్సర్ వస్తుంది నేను అడుగుతా చెప్పండి తిప్పినప్పుడు పీవర్ను కొత్తగా పుట్టిందా ఆపేసినప్పుడు పీవర్ను అంతర్ధానమైంది కదా ఎక్కడికి వెళ్ళింది ఆ గ్లోకులోకి వెళ్ళిందా కొని ఆ ఆ తలుపులోనే బయటికి వెళ్ళిందా లేదా బయట ఎక్కడైనా పైన ఎక్కడైనా ఇంకా వెళ్లాడుతోందా చెయ్యాలో నేను దయ్యం దగ్గరికి రాపోతే హామ్ ఫ్రీమ్ ఫ్యాట్ చింది అనేప్పటికీ పారిపోయి ఆ పైకి ఎక్కడికోపోయింది అలాగే ఈ పీ వన్ ఎక్కడికైనా పైన ఎక్కడైనా దాముకుందా లేకపోతే మళ్ళీ గ్లోంచి వచ్చిందా గ్లోకి వెళ్ళిపోయిందా బట్ దెన్ హౌ డూ యూ సీ హౌ డూ యూ సీ దెన్ సమ్ మెకానిజం ఆ మెకానిజం ఏమంటే చెప్పంటారా అదొకటి ఇది ఒక ప్రశ్న తర్వాత మీరు ఈ ఎలక్ట్రిసిటీ అలంకారాలు చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడప్పుడు అలంకారాలు చేస్తూ ఉంటారు చాలా ఒక అటహాసం చాలా అధికంగా చేస్తారు ఆ అటహాసం కూడా వెరీ ఇనిప్రోప్రియేట్ గా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వేసవి కాలంలో పెద్ద జనరేటర్ ని వెనకాల ఒక ట్రాలీ మీద పెట్టి దాని నిండా డీసెల్ నింపేసి దాన్ని బర్న్ చేసేస్తూ ఆ డీసెల్ ని అది ధడ ధడ ధ అని సౌండ్ చేస్తూ బోల్డ్ అంతా పొగని చేస్తూ ఎలక్ట్రిసిటీ ఇస్తే ఆ ఎలక్ట్రిసిటీ తోటి రథానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి ఈ రథాన్ని ముందులాగుతూ ఉంటారు ఈ రథంతో పాటే ఆ జనరేటర్ ని తోసుకుంటూ వస్తారు హౌ అగ్లీ ఇట్ ఈస్ విడ్ How ugly it is? Is it the way Devon ne oorevinshi patshantra zhandi? They are very inappropriate in their approach. A Devon radhani ki tube light lu peche se alankaralu peche se a generator tosh kooshto. A generator, poor quality generator adhigi patu kooshto. Dhani ki vair lerni koda inho boh chuthi petukata dukala. ఎవడైనా బై మిస్టేక్ కనుక పట్టుకుంటే వాడు చచ్చిపోతాడు అక్కడ షాక్ పోతే వస్తుంది ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం ఇట్ కెన్ హ్యాపెన్ వెన్ యూ డూ అగ్లీ థింగ్స్ యాక్సిడెంట్ హ్యాపన్ దే హ్యాపన్ దే యాపన్ ఎన్నో సార్లు అయ్యాయి కూడా ఒకడు రథచక్రం కింద చేయబెడుతున్నాడు వాడు చేయ కట్ అయింది కడితే దేవుడు కోపం వచ్చిందన్నారు వీడీ అదే మూర్ఖుడు ఇది అక్కడ ఎక్కడికైనా చేయబడితే దేవుడి కోపం రావడం ఏంటండి ఇలాంటి అట్టహాసాలు చేస్తూ ఉంటాం అలంకారాలు ఇదంతా కూడా తప్పండి అలా చేయకూడదు దేవుడి పేరుతో అట్టహాసాలు చేయకూడదు దేవుడి పేరుతో దేవుడు అనేది ఒక పబ్లిక్ షో కింద మార్చకూడదు దేవుడు అనేది ఒక ప్రైవేట్ కమ్యూనియం ఇట్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ షో మీరేం చేయాలంటే ఓ కార్నర్ లో ఆ చీకటి గదిలో కూర్చుని ఇక్కడ పది మంది ఉన్నారు కాబట్టి పోయి ఆ చీకటి గదిలో కూర్చుని కలిపేసుకుని అక్కడ ప్రశాంతంగా కూర్చుని మీరేమో లోపల ఉపకారాన్ని దేమో ధ్యానం చేసుకోవాలి కానీ జనరేటరు ఇవన్నీ వడీజ్ అవ్వలే బట్ దెన్ డీజ్ అవుదేదు అలంకారాలు పెడతా ఈ అలంకారం ఎలా ఉంటాయి బల్బులు ఏవో పెడతా ఈ బల్బుల్లో మీకేమవుతుందంటే అది ఎయిత్ ఫ్లోర్స్ లైక్ అలా ప్రవహిస్తూ ఉంటుంది ఎంతనే గమనించారా మీరు కాన్షియస్ గా చూసినట్లయితే అక్కడ ప్రవహించింది ఏమీ ఉండదు నథింగ్ మూవ్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బల్బు వెలుగుతుంది ఆ బల్బ్ వెలుగుతుంది పై బల్బ్బు వెలుగుతుంది పై బోల్బ్ వెలుగుతుంది ఇవన్నీ కూడా ఒక స్మాల్ ఫేజ్ డిఫరెన్స్ లో వెలుగుతాయి అంటే ఇది వెలిగిందనుకోండి జీరో సెకండ్ లో ఇది వెలిగిందనుకోండి జీరో సెకండ్ లో నెక్స్ట్ బల్బ్ వెలుగుతుంది వెలిగి ఆగిపోతుంది 0.2 పాయింట్ టూ సెకండ్ లో నెక్స్ట్ బల్బ్ పెరుగుతుంది అంటే వన్ సెకండ్ లో పాయింట్ వన్ ఫేస్ డిఫరెన్స్ తోటి టెన్ బల్బ్స్ వెలుగుతాయి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇలా ఫ్లో అయినట్టు మీకు అనిపిస్తుంది అర్థమవుతుందండి అలా ఫ్లో అయినట్టు కనపడిందంటే అర్థమైనట్టు తెలుస్తున్నా అక్కడ దేర్ ఈజ్ ఎ థింగ్ ఎ థింగ్ లిమిటెడ్ థింగ్ మూవింగ్ ఇన్ స్పేస్ ఇన్ టైమ్ అర్థమైందండి కాబట్టి దేశ కాల పరిచ్ఛిన్న వస్తువు యూ హావ్ టు బిగిన్ విత్ పరిచ్ఛిన్న వస్తు ఒక లిమిటెడ్ థింగ్తో మీరు మొదలుపెట్టి దాన్ని దేశ కాలముల ప్రజంలోకి దాన్ని కృష్ చేసేస్తే అక్కడ మూమెంట్ మీకు కనపడుతుంది అక్కడ లేని వెరైటీ మీకు కనపడుతుంది తర్వాత అక్కడ లేని మల్టిప్లిసిటీ మీకు కనపడుతుంది ఇప్పుడు ఇట్ ఈజ్ సింగిల్ గ్లో ఆ సింగిల్ గ్యూరోని ఏం చేస్తామంటే టైం స్పేస్ ప్రిజంలోకి తోసేస్తాం ఈ టైం స్పేస్ ప్రిసం ఎక్కడుంది మీ మనస్సు ఐ సైట్ లోను ఉంది మీ ఐ సైట్లోనూ మనస్సులోనూ టైమ్ స్పేస్ ప్రిజం ఉంది దాన్ని ఇన్వోక్ చేస్తా అంటే దాన్ని బయటికి లాగుతా నేను దాన్ని బయటికి లాగేపటికి మీరేం చూశారు మీకేం కనపడుతుంది బీవన్ కనపడుతుంది అలా కాకుండా అది బయటికి రాకుండగా కేవలము యు రిలేట్ విత్ లైట్ అది మనస్సును కన్నులతో పాసిబుల్ కాదు అది మీరు తెలుసుకోవడమే పీవన్న లేదు లేదని తెలుసుకోవడమే ఇది తిరుగుతున్నంతసేపు మీరు ఆ కన్నుతోటి ఆ మనస్సుతో చూస్తున్నంతసేపు ఫీవర్నే కనబడుతుంది బట్ పీవర్ అనేది అక్కడ ఏమీ లేదు పీలేదు వన్ను లేదు పీకో కొమ్ము ఉంటుంది అది లేదు ఇలా లేదో ఉంటుంది అది లేదు ఇవేమీ లేవు అక్కడ ఉన్నది గ్లో అంటే అని మీరు తెలుసుకోవడమే తెలుసుకోవడమే కానీ ఇక్కడ పీవల్ని కనపడడం మానేయాలని మీరు పట్టుదల పట్టకపోవడదు మీరు తెలుసుకున్నా కూడా పీవల్ని కనపడితే కనపడుతుంది బట్ యు నో దట్ దేర్ ఈజ్ నో పీవన్ అర్థమైందండి శంకరులు బృహదారి మీరు ఏమంటారంటే రాహు మీకేమీ రాహు అనేవాడు ఏమి మీకు రాహు కనపడాలంటే సూర్యగ్రహణం పట్టాలి సూర్యగ్రహణం పట్టినప్పుడు ఆ సూర్యుడి మీద ఒక మచ్చ కనపడుతుంది అదే రాహు అని సూర్యుడి మీద మచ్చలా మీకు కనపడాలి తప్ప ఇదిగో రాహువు అని అలాగే కనపడదు సూర్య సంపృక్తమయ్యే కనపడతాడు రాహువు సూర్యుడితో కలిసే కనపడతాడు రాహువు ఆ రకంగా ఈ గ్లో అన్నది దేశకాలములతో కలిపే కనపడుతుంది మీరు చూసేటువంటి కన్ను మనస్సు వాటి ఎందు దేశకాలములనే చక్రం ఫ్రేమ్ వర్క్ విగిసిపోయి ఉన్నది కనుక ఈ గ్లో అన్నది అసూర్య దేశకాలములతో కలిపే కనపడుతుంది కనపడేపటికి అదిగో పీ ఉంది అదిగో వన్ ఉంది అని మీరు భ్రమపడతారు అయితే ఇప్పుడు కనపడకూడదు కనపడటం మానేయాలని మీరు పట్టుదల పట్టకూడదు ఆకాశము నీలంగా కనపడుతుంది తప్ప నీలంగా లేదు ఆకాశానికి రంగు ఉండదు అది నాకు తెలిసిపోయింది కానీ మళ్లీ నీలంగా వెళ్ళి కనబడుతోంది మానేయాలి కదా అని మీరు అడగకూడదు అలాగే అది అలా కనబడుతూనే ఉంటుంది సముద్రము నీలముగా కనబడుతుంది నీలముగా ఉండదు మీరు నీళ్ళు చేతులో తీసుకుంటే నీలంగా ఏమి అది నీలంగా కనబడుతుంది ఆ కన్ను ఆ లైటు ఆ డిస్పర్సఫ్ లో ఏదో దాని ఫ్యాక్టర్స్ ని బట్టి అక్కడ నీలంగా ఏమి మరైతే నాకు తెలిసిపోయింది ఆ విషయం రామన్ నాకు అర్థమైపోయింది కదా మళ్ళీ నాగి సముద్రం నీలంగా ఎన్ని కనపడుతోంది అని మీరు అడగడం రెట్ ఇట్ ఐ నో ఐ నో దూ రిట్ అపియ